ప్రార్థన చేశాం స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడ సర్వశక్తి మంతుడా జీవంగల ప్రభే వంద నాలుగు ప్రభ నిన్న నిరంతరం తండ్రికి వంద నాలుగు రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే వంద నాలుగు మా మదరున్న తండ్రినికే స్తోత్రం ఇద్దరు ముగ్గురు ననామంట అక్కడ ఉంటాను మా మదరున్న తండ్రినికే వంద నాలుగు ప్రభ ఏసు ప్రభ పాటల ద్వారా మీరు పొందండి ప్రభ వాక మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి పీవించండి ఆశీర్వదించండి రాకడికి మమ్మల్ని అందరి సిద్ధపరచుకోండి ప్రభ రాన్న తొందరగా నడిపించండి ఏసు ప్రభ వలకు ఆటంకారం ఏ ప్రాంతాన్ని ఏ ఊర్లో సేవడుతున్నారో ప్రతి ఒక్కటి ఇంకా అభిషేకించి సేవలో వాడుకొని రక్షించుకోలేదేవా కుటుంబాల పట్ల మీరేతో నడిపించండి ప్రభా వచ్చిన దీవించండి ఆశీర్వాదం పొందుకోవాలి ప్రభా అలాంటి శక్తి దయచేసి వాక్య చెత మీరు మాతో మాట్లాడి మైమ పొందమని నజడనే సుకుసం అడివేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ తనకు మారుని పంపేను రక్తము చిందించి నా పాపము కడుగా శిలువపై అర్పించేను శిలువపై అర్పించేను త్యాగ సహిత ప్రేమచూపీ నెరవేర్చేతనాని బంధనా త్యాగ సహిత ప్రేమచూపీ నెరవేర్చేతనా ని బంధనా మనలాను తాని నిర్మించే కనుకా మనలాను ప్రేమించే నో మనలాను తానే నిర్మించే కనుక మనలాను ప్రేమించేను మనలాను ప్రేమించేను ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తనకు మారుని పంపెను రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించేను సెలువాపై అర్పించెను శాశ్వత ప్రేమ చూపించేను సెలువపై రుజువు కావించేను శాశ్వత ప్రేమ చూపించేను సెలుబాపై రోజువో కావించేను తన రక్తము పాపుల నెల్ల శుద్ధుల వృద్ధుల చేసేనుగా ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తనకు కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా శిలువాపై అర్పించేను తిలు పత్ంచేను తండ్రి వలె ప్రేమాచూప నీచూలనల్లా ప్రేమించే నో తండ్రి వల ప్రేమాచూపీ నీచూలనల్ ఎవరో పాపాము నప్పు కొందూరు వారిని క్షమించును వారిని క్షమించును ప్రేమా నమ్మకము మోగల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా శిలువాపై అర్పించెను శిలువాపై అర్పించెను ఆత్మ శరీర ప్రాణమూలం అర్పించి ప్రభును స్థుతిమో ఆత్మ శరీర ప్రాణమూల అర్పించి ప్రభును స్తుమో హల్లి స్మీమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకి ప్రేమా నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను రక్తము చిందించి మా పాపము కడుగా శిలువాపై అర్పించేను థ్యాంక్ యూ స్తోత్రం పరిశుద్ధ మహానతర సరణత్ర జీవమాల దేవుడ ఎసయానికి వందనాచరిస్తున్న తండ్రి గొప్ప మహిళ తుమంలో ముందర నడిపిస్తున్న విధానం బట్టి నీకు వంద నాచేసిన జరుగుతుంది వాక్యం చూస్తున్న నీ కృపా కనిక్రమను మాకు దయచేయండి గొప్ప మహిళల తుమంలో ముందర నడిపించండి జరుగుతుంది ఇట్టి రీతిగా అయా కూడుకొని ప్రార్థించడానికి సమయాన్ని బట్టి నీకు వంద నాచేసిన వాక్యంలో నా గుడమైన రహస్యాన్ని మాకు తెలియపరచండి జరుగుతుంది నా మన నిలు తెరవని జరుగుతండి మేము లోకానుసారంగా పాటించకుండా అయా నిశ్చితానుసరంగా జీవించడానికి కృపా కనిక్రమంలో దయచేయండి ఒక పదమేళ్ళతో మనందరూ నడిపించండి జరుగుతుంది అయ్యా వాక్యాన్ని నీరు కట్టి ఫలింపుతా ఇచ్చాము నేషనంలో వెళ్ళిపోతున్నాం తండ్రి ఆమె వాక్యంలో కూడా మార్కు స్వార్త ఏడవ అధ్యాయం మార్కు సు అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా చూడండి మార్కు సు అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాం ఎరిశలయం నుండి వచ్చిన పరిశీలను శాస్త్రులు కొందరును ఆయన యుద్ధకు కూడి వచ్చి ఆయన శిష్యులు కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయట చూసేది పరిశీలను యువతులందరూ పెద్దల పారంపర ఆచారంను బట్టి చేతులు కడుక్కొంటేనే కానీ భోజనం చేయరు మరియు వారు సంతం నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇది కాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు అలుయ దేవ స్తోత్రం మీ అందరికీ వందనాలు ఇక్కడ మార్క్స్ వార్త ఏడవదే మొదటి వచనం నుంచి నాలుగు వచనంలో దేవుడు అక్కడ సందర్భాన్ని దేవుణ్ణి పరీక్షించడానికి అంటే దేవుణ్ణి హింసించడానికి లేకుంటే దేవుణ్ణి ఆ పరిశుద్ధంగా లేడు లేకుంటే ఏదో తప్పు ఎత్తిపట్టి చూపేయడానికి గాను అక్కడ శాసులు పరిచయాలు ఆయనతోటి దేవుని తోటి ఉన్న శిష్యుల్ని ఆ చేసే ప్రతి ఒక్క పనిలో తప్పు వెతుకడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ ఏమంటున్నారంటే ఎరిశల్యం నుండి వచ్చిన శాసులు పరిచయాలు కొందరు ఆయన యుద్ధకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగను చేతులతో భోజనం చేయటం చూసియ ఇక్కడ ఏం చేస్తున్నారంట ఈ శాస్త్రులు పరిచయలు ఎవరైతే పాత నిబంధన ఆచారాలను పాటించే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ పాత నిబంధనల్లో దేవుడు చెప్పని కొన్ని ఆచారాన్ని వీళ్ళు తీసుకొచ్చారు ఈ ఆచారాలు ఎందుకు అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు తృప్తి పరిచే రకంగా వాళ్ళ జీవితానికి ఉపయోగకరంగా ఉండే కొన్ని ఆచారాన్ని వాళ్ళు తీసుకొచ్చారు అది వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు హ్యాపీగా ఉండడానికి కానీ కొన్ని ఆచారాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు అక్కడ కొన్ని ఆచారంలో కొన్ని ఆచారాలు ఏంటి అంటే ఇక్కడ కడుగని చేతులతోటి ఈ శిష్యులు ఎవరైతే ఏసుక్రీసును వెంబడిస్తున్నారో ఈ శిష్యులు భోజనం చేస్తుంట అప్పుడు మూడో వచనం పరిశీలను ఈ పెద్దల పరంపర ఆచరణను బట్టి చేతులు కడుక్కొంటేనే కానీ భోజనం చేయరు వీళ్ళు రూల్ తీసుకొచ్చుకున్నారు శాస్త్రలు పరిసీలు ఆ ఏదైతే పాత్ర ఇబ్బందిని పాటించే వాళ్ళు వాళ్ళందరూ ఒక రూల్ తీసుకొచ్చుకున్నారు రూల్ ఏంటి అంటే ఆచారం ఇలాంటి ఆచారం ఆ దేవుడు నియమించిన ఆచారం కాదు లోకానుసారమైన ఆచారం వీళ్ళు పెట్టుకున్నారు ఎలాంటి ఆచారం అంటే ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కొని అన్నం తినాలనేది ఒక రూల్ తీసుకొచ్చినారు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంతకు అంటే మనం కూరగాయలకు వాటి వీటుకు పోతాం బయటికి వెళ్ళడానికి అప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తారట నీళ్లు చల్లుకొనే లోపలికి వస్తారట నీళ్లు చల్లుకొని లోపలికి వస్తారు అదేవిధంగా నీళ్లు చల్లుకున్న తర్వాతనే భోజనం చేస్తారట ఇది కాక గిన్నెలను కుండలను ఇతర పాత్రలు నీళ్ళలో కడుగుట మొదలగా అనేక ఆచారలు వాతను వారు అనుసరించేడు వారు అది ఇంకేం చేస్తున్నారంట రకరకాల ఆచారాలను వాళ్ళు తీసుకొచ్చారంట ఎందుకు ఈ ఆచారాలు ఎందుకు అంటే ఈ ఆచారాలు ఈ ఆచారాలు వీళ్ళ కోసం అంటే దేవుని పని ఏదైతే చేయాలని దేవుని నియమించిండో ఆ పని వాళ్ళు చేయలేక వాళ్ళకు అనుగుణంగా కొన్ని ఆచారాలను వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఇక్కడ చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది మనకు ఏడవది మొదటి వచనం నాలుగవ వచనం మొదటి వచనం నుంచి నాలుగవ వచనంలో వివరించండి ఐదో వచనం అప్పుడు పరిశీలను శాస్త్రను శిష్యులు ఎందుకు పెద్దల పారంపర ఆచారం చొప్పన నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయన అడిగారు హలియా ఈ శాస్త్రులు పరిశీలు దేన్ని పరీక్షిస్తున్నారు వాళ్ళని ఆ అక్కడున్న శిష్యుల్ని ఏం ఏం పరీక్షిస్తున్నారు అంటే లోకానుసారమైన శరీరము ఏదైతుందో అది పరిశుద్ధంగా ఉందా అపవిత్రంగా ఉందా దేవుణ్ణి హింస పెట్టడానికి గాను ఇంకోటి దేవుని నిందలు చేయడానికి గాను వీళ్ళు ఏం చేస్తారంట శరీర సంబంధమైన ఏదైతే శరీరం ఉందో దాన్ని కడుక్కొని మాత్రమే భోజనం చేయాలని ఒక ఆచారం వాళ్ళు తీసుకొచ్చినారు కదా ఆ ఆసారం చేస్తలేరు ఎందుకు అనేది చెప్పేసి యేసు అడుగుతారంట అందుకైనా వారితో ఇలాగ చెప్పాను ఈ ప్రజలు పెదలతో నన్ను గణపరిచిదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశంలో బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మను గురించి ఏషియా ప్రవచించినది సరియే అలు ఏమంటుండంట ఆ శాస్త్రలను పరిచయాలను దేవుడు గద్దిస్తావా ఏం చెప్తున్నాడంటే వేషధారులను అంటుండు వేషధారులు ఎప్పుడు వేస్తాం మనం మన నిజ జీవితంలో వేరే వాళ్ళ దగ్గర నటించేదాన్ని వేషధారణ అంటాం అంటే మన రియల్ లైఫ్ లో ఏదైతే ఉందో అది కాకుండా నటిస్తూ ఉంటాం ఒకటికి ఒకటి చెప్తా ఉంటాం ఇప్పుడు సినిమా యాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అసలు జీవితం వేరే వాళ్ళ కానీ వాళ్ళు నటించేది ఏంది ఒక బామ్మ లాగనో ఒక యాక్టర్ లాగనో యాక్టర్స్ లాగనో ఇట్లా వాళ్ళు నటిస్తూ ఉన్నారు నటించినందుకు వాళ్ళకి పే అవుతుంది అంటే అమౌంట్ వస్తుంది కానీ వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు ఉండలేరు కానీ వేషధారణ అలాంటి వేషధారణ వీళ్ళు ఎవరు చేస్తున్నారంట శాస్త్రులు పరిసేయులు వీళ్ళు ఏం చేస్తున్నారంట వేషధారులు మీరు వీళ్ళు ఏం చేస్తున్నారంట పెదవులతో నన్ను గనపరుస్తారు హలియ ఎట్లా గనపరుస్తారు పెదవులతోటి మాత్రమే గనపరుస్తుంది దేవుణ్ణి ప్రార్థించడము అంటే ఏదో మనకు ఆచారం చొప్పున ఏదో సండే రోజు అయింది వెళ్తున్నాం పోతున్నాం ఏదో మీటింగ్ చేసుకుంటున్నాం అయిపోతుంది ఆ మళ్ళీ ఇంటికి వస్తున్నాం మన పని మనం చేసుకుంటున్నాం ఇట్లాంటి ఆచారం ద్వారా వాళ్ళు చేస్తున్నారంట కానీ సారంగా వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తలేరంట అదే చెప్పుకోస్తుంది ఇక్కడ దేవుడు ఏమంటున్నట్టే ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరిచదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది హలుయ ఎవరికి దూరంగా ఉన్నది ఏసు దూరంగా ఉన్నదంట ఏసుక్రీస్తుకు నీ హృదయం దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంత వర్షిప్ చేసినా ఎన్ని ఏ చేసినా కూడా అది వ్యర్థమే హలుయా వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుద్రురు హలుయ ఏం చేస్తున్నారంట ఎట్లాంటి పద్ధతులు మానవులు కల్పించిన పద్ధతులను హలుయ ఎట్లాంటి మానవులు కల్పించింది మనుషులు కల్పించిన పద్ధతులను వాళ్ళు బోధిస్తున్నారు కానీ నిజమైన ఆరాధన వాళ్ళు చేస్తారు నిజమైన ఆరాధన ఏంది దేవుని ఆరాధించినప్పుడు ఎట్లా ఆరా ఆరాధించాల పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రార్థన చేయాలంట ఆయనని ఆరాధించాలంట కానీ ఇక్కడ వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే లోకానుసారంగా పెదవులతో మాత్రమే ఆరాధన చేస్తున్నారంట వారు మానవులు కల్పించిన పద్ధతులు హలుయ ఎట్లాంటి పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా అంటే లోకానుసారంగా ఏదైతే కంఫర్ట్నెన్స్ వాళ్ళకు ఉన్నదో ఆ కంఫర్ట్నెన్స్ ద్వారా వాళ్ళు ప్రార్థనలు ఆరాధన చేస్తున్నారు తప్ప దైవిక ఆరాధన వాళ్ళు చేయలేకపోతున్నారు హృదయంతో వాళ్ళు ఆరాధన చేయలేకపోతున్నారు హలుయ ఒకటో అధ్యా ఒకటో వచనం నుంచి నాలుగో వచనంలో ఎట్లా చేయాలనేది శాస్త్రులు పరిచయాలు దేవుణ్ణి ప్రశ్నించారు లోకానుసారంగా మీ శిష్యులు ఎందుకు చేస్తలేరు అనేది ఐదో ఐదవ వచనంలో చెప్పినారు ఆరో వచనంలోనేమో ఏసుక్రీస్తి అని చెప్పిండు వీళ్ళు హృదయానుసారంగా ప్రార్థన చేస్తలేరు కానీ పెదవులతోటి ప్రార్థన చేస్తున్నారు అని ఆరో వచనంలో దేవుడు చెప్పిండు ఆరు ఏడు వచనంలో ఎనిమిదవ వచనం చదువుతున్నా మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపరి ఆచారంలో గైకోలు చున్నారు దేన్ని విడిచిపెట్టినారంట దేవుడు ఏదైతే నియమించిండో ఆ ఆజ్ఞలను విడిచిపెట్టి మనుషులు ఏదైతే క్రియేట్ చేసినారో ఆచారాన్ని వీళ్ళు అయిపోతున్నారంట ఏంటి దేవుడు ఏదైతే నియమాలు పద్ధతులు ఆజ్ఞలు పెట్టిండో దాన్ని కాకుండా మనం ఏది పూజ చేసినా కూడా ఏది ఆరాధన చేసినా కూడా ఏ వర్షిప్ చేసినా ఏ ప్రేయర్ చేసినా కూడా అది వ్యర్థమని చెప్పుకొస్తా ఉన్నాడు వచనంలో తొమ్మిదో వచనం మరియు ఆయన మీరు మీ పారంపరి ఆచారంలో గైగొండకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించదురు హలుయ ఏదైతే ఆజ్ఞ ఆజ్ఞను ఖచ్చితంగా మనం పాటించాల్సిందే ఆజ్ఞను వదిలిపెట్టేసి లోక సంబంధమైన ఏదైతే ఆచారం ఉందో ఆచారం పాటిస్తురంటని దైవిక సంబంధమైన ఏ ఆజ్ఞ ఉందో దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట విడిచిపెడుతున్నారంట హలుయ పదవ వచనం నీ తల్లిదండ్రులను ఘనపరిచవలనియు తండ్రినూ తల్లినైను దూషించు వానికి మరణ మోషే విధించవనని కదా అవి కదా ఇది ఆజ్ఞ ఖచ్చితంగా ఇది ఏం చేయాలా పాటించాలి ఆజ్ఞ అతిక్రమమే ఏమైపోతుంది పాపమైతుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చే జీతం మరణం మనం చనిపోయిన వారిగా ఉండి ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది ఇక్కడ దేవుడు అదే చెప్పుకొస్తా ఉన్నాడు ఆజ్ఞలు ఏదైతే పెట్టినో దాన్ని పాటిస్తలేరు కానీ లోక సంబంధంగా ఏదైతే ఆచారాలు శాస్త్రలు పరిచయలు పెట్టుకొచ్చినారో యాజకులు పెట్టుకొచ్చినారో వాటిని పాటిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు పదవ వచనంలో పదకొండవ వచనం చదువుతున్నాను ఏడవ అధ్యాయం మార్కు వార్త వచనం అయినను మీరు ఒకడు తన తండ్రి నేను తల్లి నైను చూసి నీకు ప్రయోజనం ఏదో అది కుర్బాను అనగా దేవ చెప్పిన ఇడలా తన తండ్రికైను తల్లికైన వాడిని ఏమి చేయని యొక్క మీరు నియమించిన మీ పారంపర ఆచారం వలన దేవుని వాక్యను నిరర్ధకం చేదురు ఇటువంటివి అనేకంలో మీరు చేదురని చెప్పాను అదలు కుర్బాను కుర్బాను అంటే ఏంది అంటే దానము మనం ఒకటి కానుకలు మనం వేస్తాం అది ఏంది మన పద్ధతి కానీ ఇక్కడ మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని యాజగునికి ఇచ్చేటోళ్ళు అన్నట్టు పాత నిబంధనల కొన్ని ఆచారాలు వాళ్ళు పెట్టుకున్నారు కుర్బాను అంటే దాని పదానికి అర్థమైంది అంటే దానము ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే బాధ్యత నీ తల్లినైనా తల్లినైనా ఏం చేయాలా దూషించకుండా ఎవరైతే దూషిస్తారో వాళ్ళకి మరణశిక్ష వస్తారనేది ఆజ్ఞ ఆ ఆజ్ఞను అంటే ఏదైతే బాధ్యత దేవుడు మనకు ఆ నియమించిండో దాన్ని ఎగ్గొట్టడానికి అంటే వదిలేయడానికి దాన్ని మనం చేయలేక పారంపర్య ఆచారాన్ని ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు ఏం చేయాలంట వాళ్ళకు ఎవరైతే తల్లిదండ్రులకు పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఏం చేస్తారంట వాళ్ళకున్న ఆస్తి అంతా యాజకునికి ఇచ్చేస్తారంట యాజకునికి అప్పగించి కుర్బాను అని ఏం చేస్తారంటే వాళ్ళు చేతులు అడిగేసుకుంటారు చేతులు అడిగేసుకుంటే ఈ తల్లిదండ్రులను పోషించాల్సిన ఏదైతే బాధ్యత ఉన్నదో వాళ్ళు యాజకులు తీసుకోవాల్సి వస్తుంది ఈ తల్లిదండ్రుల బాధ్యత ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు చేయకుండా ఎవరికి అప్పగిస్తున్నారు యాజకులకు అప్పగిస్తున్నారు ఎందుకు ఈ ఆజ్ఞ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేక యాజకులకు అప్పగిస్తున్నారు అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు కుర్బాను అంటే నేను చేయలేకపోతున్నా ఈ దానము ఏదైతే దైవార్పితము ఏదైతే దానము అంటే ఏదైతే దైవార్పితము దాన్ని యాజకునికి అప్ప చెప్తున్నారు అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోక సంబంధమైన ఏదైతే ఆస్తుందో దాన్ని ఇచ్చేస్తున్నారంటూయా ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంట ఏదైతే పద్ధతి దేవుడు నియమించిండో ఆ పద్ధతి కాకుండా వీళ్ళు లోకానుసారంగా ఏదైతే పారంపర ఆచారాన్ని పెట్టుకున్నారో దాని ప్రకారం వీళ్ళు జీవిస్తున్నారంట పదమూడవ వచనం మీరు నియమించిన మీ పారంపర ఆచారం వలన దేవుని వాక్యం నిరోధకం చేదురు హ ఏం చేస్తున్నారంట నీ తల్లిని తండ్రిని సన్మానించాలా అది హండ్రెడ్ చేయాల్సిందే ఇది చేయకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట ఆ కాలంలో అక్కడ ఉన్న సందర్భాన్ని ప్రకారం లోక సంబంధమైన ఆచారాన్నే పాటిస్తున్నారంట వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని చేయకుండా వాళ్ళు యాజకునికి అప్పగేపుతున్నారంట ఆ బాధ్యత ఎందుకు ముసలవాళ్ళు తర్వాత వాళ్ళకి ఏం చేయాలా ముసలి తర్వాత వాళ్ళని మేము పట్టించుకోగలమా వాళ్ళని మేము ఎందుకు చేయాలా ఈ పనికి వాళ్ళు పడుకొని ఉంటే కానీ లేకుంటే వాళ్ళ ఏదో అనారోగ్యంతో ఉంటే కానీ వాళ్ళని ఎందుకు ఇంకా చేసి మేము ఏం చేయాలా అంటే వాళ్ళ కోపిక లేక లేకుంటే చేయాలని ఉద్దేశం లేకుండా ఎందుకు చేయాలి మేము ఇదంత పని ఎందుకు మన ఆస్తులకు వచ్చాం ఇచ్చేసాం అనుకో యాజకులే చూసుకుంటారు అనే పద్ధతి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంట కుర్బాను అనే ఒక పద్ధతిని నియమించుకొని యాజకుని కప్పగిస్తున్నారంట హలుయ అందుకే దేవుడు ఏమంటున్నంటే మీ పారంపర ఆచారాలను దేవుని వాక్యమును నిరోధకం చేయదురు ఇటువంటివి అనేకంలో మీరు చేయదురని చెప్పాను హలుయ్య ఇట్లాంటి ఆచారాలు రకరకాలు వాళ్ళు ఏం చేసినారంట చర్చలోకి తీసుకొచ్చినారంట పాతినిమ్మల్లో ఏదైతే సంఘం సంఘంలోకి వాళ్ళు తీసుకొని వచ్చినారంట పద్నాలుగో వచనం అప్పుడు ఆయన జనసమూహంను మరలా తన యుద్ధకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించడి హలుయ ఏం చేస్తుండు ఏసుక్రీస్తు ఆ శిష్యులకు ఆ శాస్త్రులకు పరిచయలకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పుకోస్తుండు ఏమని చెప్పుకోస్తుండే పదిహేనో వచనం వెలుపలి నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏది లేదు కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే అపవిత్రంగా చేయను నేను హలుయ ఏం చేస్తున్నాయంట బయట మనం శరీరం కడుపుకుంటాం మోసం కడుక్కుంటాం చేతులు కడుకుంటాం కాలు కడుక్కకుంటాం ఇంట్లోకి వస్తాం ఈ చేతులు కడుక్కోవడం కాలు కడుక్కోవడం స్నానం చేయడం కానీ తినడం కానీ ఇంకేం చేసినా కూడా ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే ఇవి అపవిత్రము పరిశుద్ధము ఇవి కాదు ఈ శరీరాన్ని ఏం చేస్తాయంటే నీట్నెస్ గురించుకోవడానికి చేసేటి ఇవన్నీ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దీన్నే ఆజ్ఞ ప్రకారం వీళ్ళు నియమించేసినారంట ఏం చేస్తుందంటే బయట నుంచి ఏదైతే మనం తీసుకుంటున్నామో అదేది మనిషిని అపవిత్రం చేయదు కానీ లోపల నుంచి వచ్చేది మాత్రమే అపవిత్ర పరిస్థితి అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెన్షన్ పదిహేడో వచ్చను ఆయన జనసమని విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఉపమానం గూర్చాలని ఆయన వారితో ఇట్లను మీరు ఇంత అవివేకులై ఉన్నారా విలుపల నుండి మనిషిని లోపలికి పోవన్నది ఏది అపవిత్రం చేయజాలదు మీరు గ్రహింపకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విలువబడును ఇట్లు అతి భోజన పదార్థములు అన్నిటినీ అపవిత్రపరచును మనం తినే ప్రతి పదార్థం ఏమైపోతుందంటే మన శరీరంలోకి వెళ్ళి అది జీర్ణమై షిడ్డు ద్వారా బయటికి వెళ్ళిపోతా ఉన్నది కానీ ఇది ఏం చేస్తుంది శరీరకా శరీరకంగా ఏదైతుందో దాన్ని బలపరచడానికి శరీరాన్ని తృప్తిపరచడానికి చేస్తుంది తప్ప ఆత్మను తృప్తిపరచడానికి హృదయాన్ని సరి చేసుకోవడానికి మనుషులు సరి చేసుకోవడానికి చేస్తలేదు కదలు ఇయ్యాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సంబంధమైన ఆచారాన్ని పెడుతున్నారు కానీ దేవుడు నియమించిన ఏదైతే ఆజ్ఞ ఆత్మ సంబంధమైనది ఇంకా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనిషిని లోపల నుండి బయలు మనిషిని అపవిత్రపరచును కదలు ఏదైతే మన మనసులో కానీ హృదయంలో కానీ మన మనసులో ఏదైతే ఉన్నదో అదే బయట నుంచి మన నోట్లకెళ్ళి వస్తుందంట అది ఏం చేస్తుందంటే మనుషుని అపవిత్రపరచును ఇరవై ఒకటో వచనం లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వమును దొంగతనమును నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనమును కృత్రిమమును కామవికారము మత్సరము దేవదూషణ అహంకార భావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్లి మనుషుని ఆయన చెప్పాను హలో ఏంటంట రకరకాల ఆలోచనలు రకరకాల అపవిత్రం పరిచేటివి ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట చేతులు కడుక్కోవడం అంటే శారీరక సంబంధమైన కాదంట అవి మనసు లోపల నుంచి బయటకు వస్తున్నాయంట మనిషికి ఏదైతే ఆజ్ఞలు పాటించలో అది పాటించకుండా శరీర సంబంధమైన ఆజ్ఞలు వీళ్ళు ఆచారాలను వీళ్ళు పాటిస్తున్నారంట వీళ్ళు ఏం చేస్తున్నారు బయట మాత్రమే కడుగుతున్నారు కానీ లోపల ఏదైతే హృదయం ఉందో దాన్ని మాత్రం కడగలేకపోతున్నారు దానికి మాత్రం పరిశుద్ధంగా ఉంచుకోలేకపోతున్నారు ఒక క్రిస్మస్ కానీ ఒక సండే కానీ లేకుంటే ఏదో ఏదన్నా అకేషన్ కానీ ఇల్లంతా కడుక్కుంటాం లేకుంటే సో అన్ని గడుగేసుకుంటాం ఇళ్ళంతా సాఫ్ మంచి చేసుకుంటాం కానీ అదే పాత జీవితం అదే పాత హృదయం మళ్ళీ ఏం చేస్తున్నాం చచ్చికెళ్ళిపోతున్నారు ఆ విధంగానే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తుంటుంది దేవుడు ఏమంటున్నాడంటే లోపలికి వచ్చేది ఏది అపవిత్ర పరిస్థితి కానీ మన మనసులో నుంచి ఏదైతే బయటకు అది మాత్రమే అపవి అపవిత్ర ఇక్కడ శాస్త్రులు పరిచయలు అక్కడ ఉన్న చాలా రకరకాల వ్యక్తులు ఏం చేశారంట అదే ఎత్తి పట్టి చూపిస్తా ఉన్నారు ఆ నియామకాలని ఎందుకు ఆచారాలను పాటిస్తలేరు అనే దానికి తీవుడు ఏం చెప్పుకోస్తున్నా అంటే ఆజ్ఞలు మాత్రమే ఖచ్చితంగా మనం పాటించాలా లోక సంబంధమైన ఏవైతే ఉన్నాయో అవి పాటించన అవసరము లేదు ఇంకోటి ఏమంటున్నాడు అంటే ప్రాముఖ్యమైనది మన హృదయాలని మనం కడుక్కోవాలా బయట కాదు కడగడం మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే కడుక్కోవాలా ఏదైతే ఆచారాలు ఉన్నాయో మత సంబంధమైన ఆచారాలను వాటిని పాటించకుండా ఏదైతే దైవిక ఆజ్ఞలు ఉన్నాయో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం పాటించాల్సిందే కదా మనం అందరం ఏం చేద్దామంటే ప్రాముఖ్యమైనది ఏంది మన మనసు హృదయం ఇవన్నీ ఉన్నాయి ఇవన్నింటినీ మనం ఏం చేసుకోవాలంటే క్లీన్ చేసుకోవాలా పరిశుద్ధ పరచుకోవాలా లోక సంబంధమైన కడగకుండా లోక శారీరక సంబంధమైన కడగకుండా మన పరిశుద్ధమైన ఏదైతే శరీరం ఉందో మనసు ఉందో హృదయం ఉందో వీటి అన్నింటినీ ఏం చేయాలంటే ఆ పరిశుద్ధ ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాల్సిందే ఈ ఆజ్ఞలకు బాహటంగా అది అని చెప్పేసి ఏదో సిల్లి రీజన్ చెప్పేసి ఆశాలను మనం క్రియేట్ చేసుకొని ఏదైతే దేవుడు దానికి ఆయనకు మనం దూరంగా ఉండకూడదు కదా దేవుని చిత్తానుసారంగా ఉందాం ఆజ్ఞలు పాటిస్తాం లోక సంబంధమైన ఆశాలను వదిలేసి దైవిక సంబంధమైన ఆత్మగా ఆచారంగా దేవుని ఆజ్ఞగా మనం ముందడుకు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగా థ్యాంక్ యూ బ్రదర్ ప్రేస్తు చిన్న మాట ఒక ప్రార్థన చేయండి బ్రదర్ ప్రాధాన్య స్తోత్రం పరిశుద్ధ మహోన్నత సరవణగా జీవన దేవుడే శేయాన్నికు వందనాన్ని చలిచిన జరుగుతుంది వాక్యం మీరు మాటలు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనా చర్చ జరుగుతుంది దైవిక సంబంధమైన ఆత్మను మేము పొందుకునే అనుకృపా క్యక్రమంలో దచ్చిన జరుగుతుంది లోక సంబంధమైన ఆచారాలు మేము హిందూస్గా ఉన్నప్పుడే పాటించడం వాటన్నింటినీ మేము దూరం చేసేవాన్ని కృపా కనుక దయచండండి జరుగుతుంది అయ్యా పరిశుద్ధమైన రక్తంలో కడగబడి నీ బలులో మేము చేయ చేసుకుంటా పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నాం జరుగుతుంది ఆజ్ఞలు పాటించే హృదయాన్ని మాకు దయచేతండి నివళి పురువాన్ని ప్రేమించని మాకు దయచెండే దగ్గండి ప్రాముఖ్యమైనది విడిచిపెట్టి అయ్యా పనికరాన్ని వాటి మేము వెనకడు వేస్తా ఉన్నాం జరుగుతుంది జీవితం మాకు హృదయం జరుగుతండి అయ్యా వాకిందారు మీతో మాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనా చదు తండ్రి ఇవన్నీ చిత్తాంతరంగా జీవించాలి ఇక్కడ గ్రూప్లు ఉన్న ప్రతి ఒక్క దీవించి ఆశ్రవదించమని ఏ సినిమా పెడుకుంటున్నాం తండ్రిస్ బ్రదర్ కోసము చిన్నబాబు కోసం ప్రార్థించండి నిన్న చేశాం కదా ప్రార్థన ఇంకొక లక్కీ అనే చిన్న పాప బోన్ పెరుగుతుంది సర్జరీ జరుగుతుందంట పాపము ఆ పాప కోసం కూడా ప్రార్థించండి దేవుడు ముట్టి స్వస్థపరచాల ఇద్దరిని గురించి ప్రార్థించండి సిస్టర్ దీపా సిస్టర్ ప్రార్థించండి దీపా సిస్టర్ ప్రేసలా వార కోసమే నేను ప్రార్థిస్తాను స్తోత్రం నైనా జీవంగల తండ్రి నీకే వందనాలు ప్రభ ఇంతవరకు వాకించతే మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే కుట్లాది వందనాలు ప్రభా మమ్మల్ని బలపరిచిన దేవ దేవా దీవించి ఆశీర్వదించిన దేవానికి వందనాలు ప్రభేసు ప్రభ వాక్య నిరికటి ఫలింప చేయండి ఏసుప్రభని రాకడానికి మేము ప్రసిద్ధపడాలా ప్రభ మాలో ఎటువంటి సహాయపడండి పరిశుద్ధపరచండి ప్రభ జీవం గల తండ్రిని వందనాలు ప్రభ ప్రతి దిన మేము వాక్యాంశారంగా మేము జీవించి లోబడాలా ప్రభావ కలిగి జీవించాలా మాలో సాయస్కరమైన పాపం లేకుండా సహాయపడండి పరిశుద్ధపరచండి మీరు అక్కడ కేసుపరచుకోండి నా తండ్రి కేసు ప్రభానికే వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభానికే వందనాన్ని ప్రభ మరి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానైనా ఏసు ప్రభ మిన్సన్ వాళ్ళ కొడుకు విషయంలో ప్రార్థిస్తున్నాం అయినా మరి వాళ్ళ భార్య భర్త కన్నీటి ప్రార్థన చేయాల ప్రభ కొడుకు విషయంలో గొప్ప అద్భుతం జరిగించండి అయ్యా పదొక మరణ గన్న కొట్టి చేశారు తండ్రి ఓ జీవంగల దేవానికే స్తోత్రం నుంచి చెల్లిస్తున్న ప్రభా చిన్న బిడ్డను ముట్టండి తాకండి స్వస్థపరచండి ఆ బిడ్డను కాచి కాపాడి భద్రపరచండి దేవా ఆ కుటుంబానికి మీరు మార్గం తెరవండి ప్రభావ ఆటంకాలని తొలగించండి తల్లిదండ్రులు చేసిన తప్పులు పాపాలు శాపం దోషం క్షమించండి నాయన ఈ రాత్రి కాలం ఒప్పుకుంటున్నాం నాయన మీరు గొప్ప అద్భుతం మీరు దేవా గొప్పగా సాహించిన బిడ్డను నిలబెట్టండి ప్రభావ మీరు కారం జరిగించి ఈ మహిమ తెచ్చుకోండి నా తండ్రి యశు వందన స్తోత్రం నుంచి చెల్లిస్తున్నాం మరి లక్కి చిన్న పాప విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా మరి బోన్ విషయంలో ఎంతగానో బాధపడుతుంది చిన్న బిడ్డ ప్రభా బిడ్డ పిడ్లలో గొప్ప అద్భుతం జరిగించండి నా తండ్రి ఏసుకృష్ణ నామలు దేవా కుటుంబంతో రక్షింపబడాలన్న ప్రభా మీరే సహాయపడండి అవిడ కూడా మార్గం తెరవండినైనా ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి చీకట శక్తిని గర్దించండి ప్రభా అ కుటుంబం పీడిసిన దుష్ట శక్తులు దయచేసి ఏసుకృష్ణ నాములు దేవ అక్కడ బోన్ పెరగకుండా ప్రభా ప్రతి ఒక్కదా స్వచ్చత దయచేయండి ఏసు ప్రభానికి వందనాలు ప్రభా డాక్టర్కి జ్ఞానం దయించండి ఆటంకాలని తొలగించండి ప్రభా సంపూర్ణంగా స్వచ్ఛత కుటుంబాలకు దయచేయండి ఏసు ప్రభానికి వంద స్తోత్రంలో చెల్లిసిన ప్రభా మర విషయాల బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నా దివా ఆ బిడ్డని ముట్టండి తాకండి స్వస్థపరచండి కిడ్నీలు హార్ట్ ప్రాబ్లం ప్రతి ఒక్క రిపోర్ట్ నార్మల్ ఉండాలా ఆ బిడ్డ కృష్ణ నామాలు దివా ప్రతి ఒక్క నార్మల్ ఉంటాయి మరి ఆపరేషన్ చేస్తున్నారు ప్రభా ఆ ఖాళీని ముట్టండి తాకండి స్వస్థపరచండి విడుదల దయచేసి మంచి ఆపరేషన్ జరగాల ప్రభావ మీరే కారం జరిగించి ఈ నామానికై మైమ తెచ్చుకోండి నా తండ్రి ఏసూ ప్రభా రాజేష్ ముట్టండి క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా శోధన కొట్టివేయండి ఏసూ ప్రభా ప్రతి ఒక్క రోగానికి కొట్టివేయండి ప్రభా బిడ్డకు సంపూర్ణంగా స్వస్థత పొందాలా విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకోండి రీ నష్టం కూడా ముట్టాడి తాకండి మరి ఒక ప్రతి ఒక్క దాంట్లో రక్త ప్రోషన్ విశ్వాసన బలపరచండి దేవా మరి పక్షవాతం బాధపడుతుందినైనా కొత్త ఒక్క మీరే తోడు నడిపించండి ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి సర్జరీ నుంచి విడుదల పొందాల ప్రభావ మరి జరగకుండా ప్రభావ కాచి కాపాడండి భద్రపరచండి ముందుకు నడిపించని వాళ్ళ పోషించండి ప్రభావ అనసూయమని ముట్టాడి తాకండి స్వస్థపరచండి దేవ మార్గం తెరవండి ఆటంకాలని తొలగించండి అయినా చీకటి శక్తి దేవా ఏసు ప్రభా వృద్ధాపన ఉంది ప్రభా వీట జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి ప్రభావ ఆ కుటుంబం దయచు ప్రభావ గొప్ప అద్భుతం మీరు దేవా ఆ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించిన నామన్కే మామి తెచ్చుకోండి దిశిక పాపం ముట్టడి తాకండి ఇన్ఫెక్షన్ పోయినవి విధానాన్ని బట్టి నీకేం పొందారు ఆ చెయ్యి చక్కగా అతుక్కున్న శక్తి దయచేయండి దేవా మీరే సహాయం చేసి రక్షించుకోండి సుందర బ్రదర్ కూడా ముట్టడి తాగు నుంచి విడుదల నిమ్మ నుంచి విడుదల పొందాలా సేవ చేయాలా సంపూర్ణంగా మీరు మార్చుకోండి ప్రభావ ఆకుల స్వామిల బ్రదర్ ముట్టండి ఎర్నీ సర్జర్ నుంచి విడుదల పొందాలా స్వస్థత ఇచ్చేయండి ప్రవ్వ ఏ శ్రీకృష్ణ సక్సెస్ఫుల్ జరగాల ప్రభావ మీరే కారం జరిగించండి దేవా ఆ కుటుంబంతో రక్షింపబడడం కాక బ్రదర్ ముట్టండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా మీరే కార్యం జరిగించిన ఆమెకి మేమ తెచ్చుకోండి ప్రవ్వ అవిడ సంపూర్ణంగా స్వస్థత పొందాలా ప్రభా కుటుంబాన్ని కూడా మార్గం తెరవండి అటంకాలను తొలగించండి చీకట్ శక్తి గద్దించండి ప్రవ్వ జీవగల తండ్రి ఎన్నికే వందన ప్రభావ చంద్రకళ ముట్టండి తాకండి స్వస్థ పరచండి మంచి ఆరోగ్యం స్వచ్ఛత దేవా భయంకరం వ్యాధి నుంచి విడుదల పొందాలా అవిడ సంపూర్ణంగా స్వస్థత పొంది విడుదల పొందాలా ఆ కుటుంబం అంతా రక్షింపబడాలా ప్రభావ మీరే కాలం జరిగించండి దేవా జీవన గల తండ్రినికే దేవా హిందూ ప్రియ స్టే ముట్టండి ఆ చిన్న పాపకు మంచి మార్గం స్వస్థత ఇచ్చేయండి మన కాలు ఫ్రాక్చర్ అయింది ప్రభావ స్వచ్ఛత పొందాలా ప్రవ్వ మీరే కారం జరిగించండి కాలు సంపూర్ణంగా స్వచ్ఛత పొందుకొని అత్తుకోవాలా మీరే కారం జరిగించని నామనికే మహిమ తెచ్చుకోండి ఏసు ప్రభానికే వంద అన్విక పాపన ముట్టండి దేవ ఆయుష్ గురించి నార్మల్ రావాలా మీరే కారం జరిగించే సంపూర్ణంగా విడుదల పొందాలా కుటుంబంతో రక్షింపబడాలా చీకర దురాత్మ శక్తులు ఏసంలో గద్దించి విడుదల పొందాలా మీరే సహాయం చేయండి ఓనా దేవన తండ్రి నీకే స్తోత్రం చెలిసం తిమ్మూతు ముట్టండి తాకండి స్వస్థత పరచండి ఆ కాల్ నుంచి స్వచ్ఛత పొందాలా ప్రభావ ఎక్కడైతే సర్జరీ జరిగిందో ప్రభావ అక్కడ స్వస్థత పొంది చక్కగా నడిచి సేవ శక్తి దయచేయండి సంపూర్ణంగా మీరు మార్చుకోండి ఆయన విడుదల దయచేయండి నాగేశ్వరరావు బ్రదర్ ముట్టండి తాకండి లంగ్స్ లో ప్రాబ్లమ్స్ విడుదల పొందాలా ప్రాబ్లమ్స్ విడుదల పొందా సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేసి రక్షించుకోండి నితిన్ బ్రదర్ ముట్టండి యాక్సిడెంట్ అయింది ప్రభా కాలు తాకండి స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి దేవా ఆ కుటుంబంతో రక్షించుకోండి ఆమెకి మేమ తెచ్చుకోండి ప్రభావ విజయం దయచండి ఆ కుటుంబ గొప్ప కారు మీరు జరిగించండి ఓ నాతండ్రి నీకే వందన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ ఈ రాత్రి కాలం ముందు ఎస్సు దీవించండి ఆశీర్వదించండి లేవనిది రాకడకే సిద్ధపరచుకోండి సైతం చీకటి గద్దించండి కుటుంబాలు మారి కుటుంబ సంపూర్ణ రక్షణ మార్గం నడిపింపబడాలా సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాలా ప్రభా చీకటి షాతి నుంచి విడుదల పొందాలా ప్రాభాబ సహాయపడండి పదొకళ్లకు రాత్రి కాలం మందు ఎస్సుకృష్ణ నామంల దీవించండి నాయన నీ పరలోక దర్శనం చేస్తూ మీరు మాట్లాడండి ప్రభావ రాకడాతి త్వరలో ఉంది నాయన ఏ కుటుంబం కూడా నశించడం లేదన్న ప్రభావ పతొక్క కుటుంబమంతా ని సందులకు యేసుకృష్ణ ఏర్పరచబడు మీరే కార్యం జరిగించండి అయ్యా నీ కృపలో తోడై నడిపించండి విజయాన్ని విద్య ఇచ్చండి సైతం చికెన్ చూ విడుదల పొందాలా ప్రభావ మన వందనాలు ప్రభావ ఈ లోకన భయంకరమే చీకటి కమ్ముకొస్తుంది నాయన దాని ప్రజలంతా విడుదల పొందాలా క్షేమంగా ఆరోగ్యం కలిగి ఉండాలా ప్రతొక్క బిడిని సంకొస్తే నిసాయం చేయండి వాళ్ళకి జ్ఞానం దేండి యేసు మీరే కార్యం జరిగించిన ఆమెనికే మై ప్రభా ప్రే స్తోత్రం చెల్లిసినాం ఇంత వరకు మీరు మైమ పొందిన విధానాన్ని బట్టి నీకు వంద నాకు ప్రభావ మీరే తోడైండి నడిపించి విజయాన్ని దయచేసి బలపరచమని రాకడకై సిద్ధపరచుకోమని వచ్చిన పత ఒక్కడ ప్రభాసు శాంతి సమాధానం సదాకాలంతో